మనం వర్షప్ లోకి వెళ్ళే ముందు ఆరంభం ప్రార్థం ద్వారా ఆరంభించుకుందాం చిన్న ఒక చిన్న ప్రేస్తారంటీ ఒక్క నిమిషం ఆదరి సిస్టర్ ఒక నిమిషం చేయండి అమ్మా ఇదో కొంచెం ప్రేయర్ చిన్న చేయండి చేయాలా అంటే మీరు కంటిన్యూ చేయండి మీ మదరా చేసేది వాళ్ళ అమ్మ నేను ఓకే అమ్మా అంటే మదర్ చేస్తున్నారా ఇప్పుడు ఆమె డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు అలా చెల్లే ఓకే మీరు చేయండి ప్రయర్ ఎవరు చేస్తారు రెడీగా ఉన్నారు వాళ్ళు చేయండి మళ్ళీ చేయాలన్నా చేయండి అమ్మా స్వసరం తండ్రి ఎస్ ప్రభానికి వందనాలు తండ్రి నిజమైన దేవానికి వందనాలు ప్రభా నువ్వు నడిపించిన విధాన పట్టినకు వందనాలు ఏస్రభ అందరి ముట్టండి తాపండి సస్సపరచండి ప్రభాలను దీవించి ఆశ్రవదించండి ఓ ప్రభాల కుటుంబాల చుట్టూని అగ్ని కంచవేయండి స్వైత శక్తులని భునించండి దురాత్మ దయ్యాలని కోల్చి వేయండి ఓ ప్రభా కుటుంబాలను ప్రభా నువ్వు సమస్యలన్నీ తీసి వేయండి నా రాజ్యానికి వందనాలు ప్రభానికి వందనాలు ప్రభా ప్రభాయి కుటుంబాలను అంతా దీవించి ఆశ్ర అందించి ప్రభాయి ప్రభునికేస్తుమునికే ప్రభు ఆధారము ఆశ్రయము నీవేనా ప్రభునికే స్వర్వము కె ప్రభు ఆధారము ఆశ్రయము నీవేనా నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి ఏసు ప్రభు నీకే స్థుతి సర్వము నీకే ప్రభు ధారము ఆశ్రయము నీవే నాయసు చిన్న చిన్న గొర్ర పిల్లలము కాపరివై వైమము కాయుము అమ్మా నానాన్ని నీవే ఆదరించి సేదరించుము చిన్న చిన్న గొర్ర పిల్లలము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 ప్రభు నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవేనా పరిగెత్తి నా కొండ కోనల్లోనా పచ్చని పచ్చికలలో అండదండా కొండ కొన నీవే నాయసు పరిగెత్తిన కొండ కోనల్లో నా పచ్చని పచికలలో అండ దండ కొండ కోనా నీవే నాయసు నను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తం తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి ఎసు ప్రభు నీకే స్థుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు చెంగు చెంగు నన్ను కంగారు పడనీయకు గుట్టలలో మెట్టలలో దాటించి నను మేపు చెంగు చెంగు మన దూకే నన్ను కంగారు పడనీయకు గుట్టలలో మెట్టలలో దాటించి నన్ను మేపుమూ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 నా యేసు. సంకెల్లలో లోక బంధాలతో ఎందాకని ఉంధువు ఓ సోదరా ఓ సోదరి నేనే విడుదల పొందు సంఖ్యలలో లోక బంధాలతో ఎందాకని ఉందూ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 సర్వమునికే ప్రభు ఆధారము ఆశ్రయము నీవేనా ప్రభు స్ సర్వముని కే ప్రభు ఆధారము నా యేసు. థ్యాంక్ యూ సిస్టర్ ఈ రోజు మనము వాక్య సందేశంలోనికి వెళ్దాము వాక్యంకి మొదలు మనము ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా తర్వోన్నతుడా మహిమ గలదేవ నా తండ్రి నీ వర్ణించుటకు ప్రభ మా యొక్క నోరు చాలదనాయన నీవు మా పట్ల చేసిన కార్యంలోని నీ యొక్క చేత ప్రభ మాకు రాయించి ప్రభ మమ్మల్ని నీ ఆత్మ ద్వారా ప్రభను తండ్రి రక్షించుకున్నావునైనా కృపచేతనే మీరు రక్షించబడ్డారని ప్రభా నీ వాక్యం సెలవిస్తుందండ్రి నీ యొక్క వాక్యంను ధ్యానించి ప్రభ మహిమను తెలుసుకుంటకు ప్రభ నేను నీకు ప్రభు మహిమకరంగా జీవిస్తున్నామా లేదని మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నకు మాకు సహాయం చేయమని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాతో మాట్లాడిన దేవ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ఏసయ శక్తి కలినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఒక వ్యక్తి ద్వారా దేవుని యొక్క మహిమ గురించి మనం తెలుసుకుందాం ఆ వ్యక్తి యొక్క ఉన్నత స్థితి ఆ వ్యక్తి యొక్క పడిపోయిన స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం కూడా ఒకసారి పరీక్షించుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రభువు యొక్క ఆత్మనే ఈ కార్యంలో చేయివాడు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆయన పేరే సొలమోను రాజు ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక్కడ సొలమోన్ రాజు ఒక మందిరమును కట్టి ఆ మందిరమును మహిమపర్చమని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన హృదయానుసారంగా చేసిన ఆ సమర్పణ ప్రార్థన ఈ రోజు మనకు ఎంతో అవసరమై ఉన్నది ఎందుకంటే మనం అనేకుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు మంచి మనసుతో ప్రార్థిస్తున్నాము అది కార్యం జరిగించాలని ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఒకసారి ఆలోచిస్తాం సొలమోను రాజు మనకు అందరికి తెలిసిందే కదా దావీదు యొక్క కుమారుడు ఈయన తల్లి బష్యబ కదా ఈ సొలమోన రాజు తల్లి బష్యబ మొదట వేరొక వ్యక్తికి భార్య కానీ దావీదు ఆమెను పొందటానికి చేసిన ప్రయత్నములలో ఆమె భర్తను చంపించి ఆమెని వివాహం చేసుకున్నప్పుడు వారికి కుమారుడు పుడతాడు ఆ కుమారుడు చనిపోతాడు దేవుడు పాపమును క్షమిస్తాడు కదా పాపమును త్రోసి వేయడు పాపిని క్షమిస్తాడు బత్సబ చేసిన పాపం ఏం లేదు ఎందుకంటే రాజు చేతిలో ఆమె బందీ అయింది కాబట్టి కాబట్టి దేవుడు దావీదుని శిక్షించాడు కదా ఆ నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఒక గొర్రెపిల్లకు నలుగురు నాలుగు గొర్రపిల్లలు ఇవ్వాలి అని చెప్పి దావీదే ఆ యొక్క చెప్పడం ద్వారా నలుగురు పిల్లలను పోగొట్టుకున్నాడు దావీదు మీరు ఆ గ్రంథం చదువుతున్నప్పుడు మీకు కొంచెం భయమేస్తుంది ఎందుకంటే దావీదు వంటి మహా గొప్ప వ్యక్తి పాపం చేస్తే కూడా దేవుడు క్షమించలేదు కదా కానీ తర్వాత కనికరించింది కారణం ఏంటంటే దావీదులో ఇమ్మీడియట్ గా ఒప్పింప చేసే ఆత్మకార్యం చేస్తుంటది తప్పు చేశాను ప్రభు అని పాపంను ఒప్పుకున్నాడు కాబట్టే ఆయనకు తిరిగి దేవుడు మరొక కుమారుని ఇచ్చాడు అదే బసేబతో ఆయనకు వివాహం జరిగిన తర్వాత వివాహం కాకమునుపు మునుపు బష్యబతో ఆయన ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డను మొత్తినాడు దేవుడు తన ఉగ్రతం చూపించిండే పాపంను పాపంకు వచ్చిన ఫలమును కూడా దేవుడు కాల్చి కాబట్టి దావీది యొక్క కుమారుడిగా రెండోసారి పుట్టిన వాడే ఈ సొలమో నుంచి కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి దావీడు మందిరం కట్టించకూడదు ఎందుకంటే ఆయన యుద్ధాలు చేసి రక్తపాతాలు చేసి చాలా పాపాలు చేసిండు కాబట్టి మందిరంను కట్టించు కొనటానికి దేవుడు ఇష్టపడలేదు దావిదు చేత ఆ మందిరంను సొలమోను కట్టించాలి అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి సొలమోను దావిదు అంతా ఏర్పరిచిన బంగారము అన్ని రకాల పరికరాలని అన్నిటిని కానీ దావిదు చేత ఆ మందిరము కట్టబడలేదని మనకందరూ తెలుసు సొలమోను కట్టించిడు సొలమోను కట్టించిన తర్వాత దేవుడు సొలమోన్తో వాగ్దానం కూడా చేసిండు కదా దావిడికి ఇచ్చిన వాగ్దానమే సొలమోనుకి ఇచ్చినాడు ఈ వాగ్దానము ఇరవై రెండవ వచనంలో మీరు ఒకటి గమనిస్తారు ఏంటది ఇస్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలమోను ఎహోవ బలిపీటం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనేను ఎహోవా ఇస్రాయేలీలు దేవ పైన ఆకాశ క్రిందున్న భూమి అందైనను నీ వంటి ఒకడును లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు ఉండువాడవై ఉన్నావు సొలమూన మందిరంను కట్టి ముగించి దేవుని మందసంను తీసుకొని వచ్చి ఆ మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచగా దేవుని మహిమ ఆ మందిరమును కమ్ముకొనెను దేవుని మహిమ ఆ మందిరమును కమ్ముకొని ఇప్పుడు మనము ఆ మన పరిస్థితుల్లోకి దేవుని మహిమ మందిరంలో కమ్ముకుంది ఏమిటి ఆ మహిమ దేవుని మహిమ అంటే ఏంటి ఈ మహిమను మనం డిఫైన్ చేయగలమా మనము దాన్ని వివరించగలమా దేవుడి మహిమ అంటే అది దేవుని యొక్క తేజో మహిమ తేజస్సులో ఉన్నది కాబట్టే దేవాలయాన్ని నింపింది ఈరోజు కొత్త నిబంధనలు నీవు నేనే ఆ దేవాలయం పాత నిబంధనలో సులమోను కట్టించిన మందిరంలో దేవుని మహిమ నిండింది ఈరోజు నీవు నేను కూడా మందిరమే ఈ మందిరంలో మనం ఒక భాగమై ఉన్నాము ఒకరి కిటికీ అయితే ద్వారబంధం కావచ్చు ఒకరి గడప కావచ్చు ఎవరి ఆధిక్యతను బట్టి ఎవరి విశ్వాస పరిమాణం పట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ మందిరంలో ఒక అమరికగా ఉన్నాం కదా ఈ మందిరంలో దేవుడి మహిమ నింపబడాలి ఈ మందిరంలో దేవుని మహిమ నింపబడాలి ఆ యొక్క మహిమ మేఘము వలే కొన్నిసార్లు మేఘం వలె కొన్నిసార్లు మనము గమనిస్తున్నాం పాత నిబంధన కార్యక్రమంలో పాత నిబంధనలో దేవుడు మేఘము ద్వారా ఆ మహిమ అనేదే మేఘం ద్వారా సన్నిధి మేఘము ద్వారానే జరిగించిన కార్యంలోని మనం అందరం తెలుసుకున్నాం కదా మహిమను నిర్వహించడం చాలా కష్టం దాన్ని డిఫైన్ చేయాలంటే ఎందుకంటే అది ఆయన యొక్క ఉనికి ఆ మహిమ అనేది ఆయన యొక్క ఉనికి దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి అది యొక్క ప్రూఫ్ అనమాట మహిమ నింపబడటం అనేది అది కొన్నిసార్లు ప్రకాశవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొన్నిసార్లు మనకు దర్శనాలు మనకు కళలు అందులో నువ్వు గొప్ప వెలుగును చూస్తుంటావు అది దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సన్నిధి మన జ్ఞాపకం చేసుకుంటాం మనకందరికీ తెలిసిందేకేంటి అరణ్యంలో అరణ్య ప్రయాణంలో వారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మేఘ స్తంభములో కదా దేవుడు మేఘ స్తంభంలో వారిని నడిపించినాడు మహిమ ఆ విధంగా వారు నడిపించింది అగ్నిస్తంభంలో వారిని నడిపించి పగలు అగ్ని మేఘ స్తంభము రాత్రి పూట అగ్నిస్తంభం వెలుగు వారికి తోడుగా నీడగా ఉండి సమస్త కార్యములలో నడిపించిన దేవుడు ఆయన గొప్ప కారణం వివరించాలంటే ఆ మహిమని నువ్వు పొందుకోవాలా ఎందుకంటే ఆలయం ఇప్పుడు నీవే కాబట్టి నీలో ఆయన మహిమ పొందాలా మహిమ పరచబడాలా నిన్ను నింపాలా మహిమతో నిన్ను నింపాల మేఘము నిన్ను కమ్ము కొనాలా ఆ విధంగా చేయాలంటే మనము ఆ మహిమను తెలుసుకోవాల ముందు కదా అరణ్యంలో నడిపించినప్పుడు తెలుసుకున్నారా ఇదివరకు కూడా ఒకసారి గుర్తు కదా నలభై సంవత్సరాల పైబడిన వారు ఒక్కరు కూడా కానాను ప్రవేశించలేదంటే ఆ మహిమను తెలుసుకోలేదా ఆ మహిమను రుచి చూసినారు కదా దేవుని యొక్క సన్నిధిని ఫీల్ అయినరు వాళ్ళు కదా మనతో దేవుడు ఉన్నాడు అని నమ్మిండ్రు వాళ్ళు అయినా నిలబడలేకపోయినారు కదా ఇస్రాయేల్ మాట్లాడింది దేవుడు మహిమలో నిర్గమాకాండంలో మనము ఆ అధ్యాయము పదవ వచనంలో చూస్తాం మాట మహిమలో మేఘములో ఆయన మాట్లాడిండట చూడండి నిర్గమాకాండము పదహార అధ్యాయం నిర్గమ పదహారు పదో వచ్చినం అహరోను ఇస్రాయేలీలు సర్వ సమాజంలో మాట్లాడుతుండగా వారు అరణ్యం వైపు చూచిరి అప్పుడు ఏపో ఎహోవ మహిమ ఆ మేఘములో కనబడెను ఆ మేఘంలో కనబడెను ఎందుకు కనబడిందంట అక్కడ వాళ్ళు సనుగుకుంటున్నారు మీరు ఆలోచించాలా నువ్వు సనుగుతున్నా కూడా మేఘంలో నుంచి పరిశుద్ధాత్మ నిన్ను గమనిస్తుంది దేవుని మందిరంలో మాత్రమే ఆయనని మహిమ పరచడానికి కాదు నువ్వు సనుగుతున్నా కూడా అక్కడ ఇస్రాయేలులు సనుగు కొనుట యహోవా మే ఆత్మ మేఘములో వారి సనుగుడు విన్నదంట అక్కడ అప్పుడు ఎవరున్నారు అహరోను మరియు ఇతర ఇస్రాయేలీలు ఉండగా వారు అడవి వైపు చూసినప్పుడు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ దేవుని మహిమ అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటని పరశుధాత్మ దేవుడు గమనిస్తున్నాడని నువ్వు చాలా జాగర్తగా మాట్లాడవలసి ఉంటది ఈ మహిమ ఇంకొక దగ్గర చూస్తున్నాం మనం ఇక్కడది లేవీల కాండంలో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో అక్కడ మనం ఏం గమనిస్తున్నామో అహరోను కుమారులు ఇద్దరు యహోవా సన్నిధికి సమీపించాక వారు తీసుకొని రావడని ఒక అగ్నిని తెచ్చి అక్కడ వారు వెలిగించబోయినప్పుడు వారు చచ్చిపోయినారు అహరోను ఇద్దరు కుమార్లు చనిపోయినప్పుడు అహరోను వరెన్నడూ అతి పరిషు స్థలంలోకి రావద్దు అని కరుణాపీఠము మీద నుంచి మేఘములో కనబడెను ప్రధాన యాజకుడికి కనబడి చెప్తున్నాడు అతడి ఇంకెప్పటికీ పరిశుధ స్థలంలోనికి రాకూడదు అంటే కొన్ని ఖచ్చితమైన ఆజ్ఞలను కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు పరిశుధాత్మ పొందుకున్నంత మాత్రంన అన్ని గొప్ప మేళ్ళు జరుగుతాయి కాదు కొన్నిసార్లు మనల్ని మనల్ని పరీక్షించుకోవటానికి దేవుడు కొన్ని కఠినమైన మాటలను కూడా మనకు తెలియజేస్తుంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలా ఎందుకంటే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది అట్లాగే మనం ఇంకోటి చూస్తున్నాం ఏంటది నిర్గమా కాండం పదహారులైతుందో ఎహెచ్కేల్ గ్రంథంలో ఎహెచ్కేల్ గ్రంథంలో ఆ మొదటి పదో అధ్యాయము నాలుగో వచనంలో యహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచాను మరియు మందిరపు ఆవరణము యహోవ తేజో మహిమతో నిండిన దాయను మనమేం గమనిస్తున్నాము ఎహెచ్కేలు చూసిన దర్శనంలో యహోవ మహిమ మందిరంను నింపిందట తిరిగి అది వెళ్ళిపోవటం కూడా ఆయన కదా ఇది కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే సొలుమోను కట్టించినటువంటి అంత గొప్ప మందిరము కదా ఎన్నో వేయ ప్రయాసులు కోర్చి ఏది కష్టపడితే ఆయన నగరమును మందిరంను కట్టించడానికి ఇరవై ఏళ్ళు పట్టిందట అంత గొప్ప మందిరము ప్రపంచంలో మరెక్కడా లేనంత విశేషమైన రాళ్లతో రత్నాలతో బంగారుతో పొదగబడిన స్తంభాలతో కట్టిన ఈ మందిరంలో దేవుడి మహిమ నిలబడలేదంట ఒక రోజు అది వెళ్ళిపోవుట ఎహెచ్కేలు చూసినాడంట అంటే పరిశుద్ధాత్ముడు పొందిన వ్యక్తి సమర్పణతో సేవ చెయ్యకపోతే పరిశుద్ధాత్మని యొక్క విశిష్టతను తెలుసుకోకపోతే ఆయన యొక్క కార్యములను గ్రహించక మన సొంత తలంపులతో వక్రీకరిస్తే మందిరంలో నుంచి మహిమ వెళ్ళిపోతుంది అని మనకు ఏహెచ్కేలు గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే దేవుని కార్యాలు అంతా ఆశ్చర్యంగా ఉంటాయి పాత నిబంధనలో దేవుని మహిమ వెళ్ళిపోవటం గమనిస్తే మళ్ళీ మనకు తిరిగి ఎక్కడ చూస్తామంట ఆ యొక్క మహిమ మేఘము వల్లే కమ్ముకోవటం అనేది మనకు మత్తేసు వార్తలు లూకాసు వార్తలు మళ్ళీ ఒకసారి చూస్తాం అది ఎహెచ్కే దర్శనం తర్వాత మరియా తనపై కప్పబడిన మహిమ మేఘము పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది ప్రకటన జరిగింది పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలకు వస్తున్నప్పుడు మహిమగల గల మేఘము వలే మనపై కమ్ముకుంటున్నప్పుడు మనం ఆలోచించాలి ప్రభు నేను అర్హురాలిన నేను అర్హుడినా ఈ మేఘము వల్ల నాతో నాపై వచ్చిన ఈ మందిరపు ఆత్మ ఎంతవరకు నన్ను ప్రయోజకురాలిగా నిలబెడతది ప్రయోజకుడిగా నిలబెడుతుంది నీకు సాక్షిగా నేను నిలబడతానా ఎందుకంటే సోలమోన్ భక్తుడు ప్రార్థన చేసింది కదా చాలా గొప్ప ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే పరలోకమందున మాతండ్రి అని ప్రభు ప్రార్థనలో దాదాపుగా ఈ అంశాలన్నీ ఉన్నాయి మీరు ప్రార్థనని చాలా దీర్ఘంగా ఆలోచిస్తే సులమోన్ భక్తుడు ఎంత విధేయతతో ఆ ప్రార్థన చేసిండు అది దేవుని యొక్క కృపను పొందే ప్రార్థన అనమాట ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఆయనని జ్ఞానముతోనూ వివేకముతోనూ నింపిండు కదా సులమోని అడిగిన దానికి రెండంతలు ధన ధాన్యంలో ఈ లోకరీతిగా ఇచ్చిండు ఆధ్యాత్మికంగా కూడా అనుగ్రహించిండు నువ్వు మనుషుల కొరకు నీ దేశం కొరకు నీ ప్రజల కొరకు అడుగుతున్నావు కాబట్టి జ్ఞానయుక్తంగా పరిపాలించడానికి నువ్వు అడిగినావు కాబట్టి వాటితో పాటు ఈ లోక సంబంధం కూడా నీకు ఇస్తున్నానన్నాడు మనకి ఈ రోజు కూడా దేవుడు అదే మాట అంటున్నాడు కదా జ్ఞానయుక్తంగా నువ్వు దేవుడిని అడుగు జ్ఞానయుక్తంగా నీళ్ళు అడిగినట్టుగా అడగకూడదు ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నాడు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆత్మ ప్రేరేపణతో నువ్వు ఉచ్చరింప శఖ్యం కానీ మూలుగులతో ప్రార్థిస్తున్నావు కాబట్టి నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నా పరిశుద్ధుడవు అని దేవుడు ముద్రించిండు కాబట్టి ఆ ప్రార్థనలు ప్రభువుకు తగ్గినట్టుగా యుక్తమైన ప్రార్థనా సోలమో చేసినట్టు మనం చేయాలంటున్నాడు ఈ యుక్తమైన ప్రార్థనలు చేసేటప్పుడు ఆ మేఘము వల్ల కమ్ముకుంటున్నప్పుడు ఆ మేఘము మరికొన్ని సందర్భాల్లో కూడా మనల్ని చూస్తూ ఉంటాం అనమాట ఏంటంటే ఆ సందర్భం అంటే ఇంకొకటి చూడండి ఆ రూపాంతరము పొందినప్పుడు ఏసు లుకసుర్వాత తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చంలో మనం ఏం చూస్తున్నాము రూపాంతరము వద్ద ఆయన మేఘములో మోషేతోనూ ఏలియాతోను మాట్లాడుచుండగా డిసైపుల్స్ శిష్యులు చూసివి కదా మేఘములో ఆవరించి ఉన్నారంట వాళ్ళు అప్పుడు కూడా వీళ్ళు గమనించగలిగినారు అంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు నువ్వు రూపాంతరము చెందాలి అనేది అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతోంది రూపాంతరం లేకుండా అంటే అత్యున్నత స్థితిలో దేవుడు క్షమించడు ఎందుకంటే రుచి చూచి ఎదిగినావు కదా పరిశుద్ధాత్ముడిని ఆయన వాక్యమును రుచి చూచి ఎదిగినప్పుడు పడిపోవటానికి వీలు లేదు ఈ లోకరీతిగా నేను సైతాను ఎన్ని విధాలుగా వక్రీకరించి నీకు అన్ని సమయస్ఫూర్తిగా నేర్పిస్తుంటది అన్ని మంచిదే అనుకుంటావు అన్ని మంచివే అని అనిపించే విధంగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడు చూపిస్తుంటే ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా పడిపోవటానికి అవకాశాలు ఉన్న స్థితి అనమాట మనది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సొలుము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఆరంభం ఎంత గొప్పగా జరిగించిండి ఆయన కదా ఆయన ప్రార్థించినప్పుడు దేవుని మహిమ మందిరంను కమ్ముకోవడం అంటే అది ఎంత బలమైన ప్రార్థన మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆ బలమైన శక్తి కమ్ముకోవాలని ప్రార్థించండి ఎవరి సమస్యల కోసం మనం ప్రార్థిస్తున్నా ఆ బలమైన శక్తి మేఘము వలె వారిని కమ్ముకొను గాక అని మనం ప్రార్థించాల ఎందుకంటే ఆయన మేఘారూడుడై వచ్చిన దేవుడు అంటే ఆ మహిమలోనే ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఆయనని చూడలేము ఆ మహిమలో మనము చూడాలి అంటే మనం కూడా రూపాంతర స్థితిలోకి వెళ్తేనే చూస్తాం అప్పటిదాకైతే మనం ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ కృపలో ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం ఆరోహణ సమయంలో కూడా ఆయనకు పరలోకంకి వెళ్ళేటప్పుడు మేఘారూఢుడై వెళ్ళాడు కదా మేఘములు వచ్చి ఆయనని కొనిపోయాను మేఘములు వచ్చి అంటే మహిమ ఆయన మహిమ వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయింది కదా అలాగే ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మహిమలోనే ఆయన ప్రదర్శించబడతాడు ఇది మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యం ఏడవసంత మహిమలు ఆయన తీసి తిరిగి రాబోతున్నాడు అంటే మేఘ రూఢుడై వచ్చుతున్నాడు మేఘము అంటే మనల్ని చూసే మేఘాలు కాదు కదా ఈ లోకరీతిగా ఈ క్లౌడ్స్ అంటాం ఈ క్లౌడ్స్ కాదు ఆయన మహిమ అది మేఘము వల్లే వస్తుంది అది ఇది ఏదో అలంకారం అంటారు కదా ఆ సిమిలీస్ మెటాఫర్స్ లో వర్ణిస్తారు దాన్ని మేఘం లాగా ఉంటుంది మహిమాని కానీ నిజానికి మేఘం కాదు అది ఈ మహిమలో ఆయన తిరిగి రాబోతున్న దేవుడు మరి ఆ మహిమలో ఆయనను చూడాలి ఆయనను ఎదుర్కోవాలి అంతవరకు మనం జీవించి ఉన్నట్లయితే కదా ఎదుర్కోవాలంటే మనము దేహము ఆత్మతో నింపబడాలి కమ్ముకోవాలంట ఆ మేఘము ఆ మహిమ మనల్ని ఆ కమ్ముకున్నప్పుడు మన జీవితాలు మారిపోతాయి మన జీవితాలలో గొప్ప మార్పుని ప్రజలు చూస్తారు మనం కాదు ఇతరులు చూడాలి వీరు మారిపోయినరు అని వాళ్ళు చెప్పుకోవాలంట కాబట్టి మనం ఏం గమనిస్తున్నాము అపోస్తుల కార్యంలో కదా అపోస్తుల కార్యంలో మనము రెండవ ధ్యానంలో ఏం గమనిస్తున్నాము బలంగా వీచే గాలి ఆ శబ్దం లాగా అక్కడ ఉన్నవారిని నింపడం ద్వారా కదా నింపడం ద్వారా పరిశుద్ధాత్మ దేవాలయంగా సంఘము ప్రారంభమైందూ చర్చ్ ఇస్ బాన్ అంట కదా ఒక క్రొత్త సంఘము దేవుని సంఘము మహిమ సంఘము ఆ రోజు జరిగిందంట కదా ఎరుషులేములో ఆ యొక్క సొలమోన నుంచి వెళ్ళిపోయిన మహిమ తిరిగి మనకు ఇక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని కమ్ముకుంటే అగ్ని నాలుకల వారిని ముట్టే కొద్దీ వారు భాషల్లో మాట్లాడుతున్నారు దేవుణ్ణి వర్ణిస్తున్నారు దేవుణ్ణి పొగుడుతున్నారంట వారి యొక్క పాప క్షమాపణ జరిగి ఆ రోజు ఒక సంఘము స్థాపించబడింది పరిశుద్ధ సంఘం అంటాం దాన్ని కదా అపోస్తుల సంఘముగా ఒక కొత్త సంఘంని ఏర్పరిచిండు అంటే భూమి మీద ఆత్మకారం జరగటం మొదలుపెట్టింది ఆ రోజు దేవుడి గొప్ప కార్యం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనల్ని ప్రతి నిత్యం పరిశీలించుకోవాలా ప్రతి నిత్యం ఎందుకంటే ఈయన కార్యాలని అంత సులువుగా మర్చిపోయేవి కాదు కదా అంత సులువుగా మర్చిపోయేవి కాదు మనం పవిత్ర స్థలంలో ప్రధాన యాజకుడుగా కనిపించిండు దేవుడు అక్కడ పవిత్ర స్థలంలో ప్రధాన యాజకుడుగా కనిపించిండు కాకపోతే ఈ మేఘం నుండి దేవుడు కనిపించినప్పుడు అక్కడ అహరోణిని వద్దు అన్నాడు అహరోను యాజకుడే కదా లేవి వంశస్తుడే కానీ ఆయన కుమారులు చేసిన పాపంని బట్టి అహరోన్ ఇక్కడ వద్దు అంటున్నాడు దేవుడు అంటే పరిశుదాత్మ దేవుడు కొన్నిసార్లు నిన్ను వారిస్తుంటాడు నివారిస్తుంటాడు కొన్ని విషయాలు నిన్ను వద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళదని నీకు జ్ఞాపకం బోధిస్తుంటాడు ఆయన ఎందుకంటే ఆత్మ కార్యంలో చాలా గొప్ప కార్యంలో అవి ఏంటంట కృపను పొందే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కృపతో నింపుతాడు పశుధాత్మ కార్యంలని నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుందంట కాబట్టి దేవుడు చేసే ప్రతి కార్యం కొరకు నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి ఏది మాట్లాడకూడదనేది వివేచన దేవుడి నీకు అనుగ్రహిస్తాడు ఈ వివేచన లేఖనే చాలా మంది బురదలో కాలు వేస్తున్నారు సమయ కదా నువ్వు వాక్యం చెప్పేటప్పుడు సమయ కూడా అనుగ్రహించమని ప్రార్థించాలి ఎక్కడ ఎట్లా మాట్లాడాలో నీకు తెలియకపోతే ఎప్పటిదాం దేవుడు నడిపించాలి కదా మరి ఆత్మలో నింపబడితేనే నువ్వు ఖచ్చితంగా మాట్లాడతావు లేకపోతే నీవు సొల్లు వాగుడే అక్కడ అక్కడ నువ్వు ఇరుక్కుపోతా సులువుగా చిక్కులు పెట్టే పాపం నిన్ను అక్కడ బంధిస్తుంది నీ ప్రార్థన నీ నీ ప్రవర్తన ప్రార్థన ప్రవర్తన రెండు కోయిన్ కావాలి ఒకటి ప్రార్థిస్తున్నావు మరొకరి విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే అది దేవుడికి అసహ్యమైన కార్యం ద్విమనస్కత్వం అక్కడ ఉంది రెండు పడవల కాళ్ళు పెట్టినట్టు ఈలోక రీతిగా నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా ఆయనకు పరిశుద్ధుడుగానే మిగిలిపోవాలి అది కాకుండా నువ్వు ఇంకా వేరే ఏ ప్రయోగం చేసినా అది అటర్ ఫ్లాప్ అనమాట ఫెయిల్యూర్ అది ఎందుకంటే దేవుని కార్యములు చాలా ఆశ్చర్య కార్యములు ఎందుకంటే ఆయన కార్యం వివరించుటకు మన నాలుక సరిపోదంట పశురాత్మ దేవుడు చేసిన వేల కార్యాలలో మనల్ని పరిశుద్ధంగా ఉండమని ఆత్మలో అభిషేకించడం మొట్టమొదటిది నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అనేది ప్రశ్నించుకోవాలి నీవైనా నేనైనా కూడా చెప్పే నేనైనా కూడా నేను పరిశుద్ధంగా ఉంటున్నానా లేదని పరీక్షించగల స్వపరీక్ష చాలా అవసరం అవతలి వ్యక్తి మనల్ని పాయింట్ అవుట్ చేసే ముందు మనల్ని మనమే పాయింట్ అవుట్ చేసుకోవాలా నేను నిజంగా యోగ్యంగా ఉన్నానా ప్రభ యోగ్యమైన పాట పాడుతున్నానా యోగ్యమైన ప్రార్థన చేస్తున్నానా అనేది ప్రశ్నించుకోవటం చాలా అవసరం ఎందుకంటే దేవుని యొక్క మహిమ విపరీతమైన ఉనికికి సాదృశ్యం అంట ఆయన మహిమను పొందినప్పుడు ఆ ప్రెజెన్స్ అనేది చాలా గొప్పగా చాలా గంభీరంగా ఉంటుందంట ఆ నిను నిన్ను ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా నీలో నుంచి మానవ స్వభావం వెళ్ళిపోయి దైవ స్వభావం వస్తుంది లేదంటే నువ్వు ఇంకా శరీర మాట్లాడుతున్నావు శరీరము నిన్ను ఓవర్కమ్ చేస్తుంది శరీరము నిన్ను అధిగమిస్తోంది నీ ఆత్మను అధిగమించినప్పుడు నువ్వు ఏం చేస్తాంటే శరీరం అనుసారంగా మాట్లాడతావు అప్పుడు ఏమైపోతుంది పరిశుద్ధాత్మ దేవుడి నిలయం కాబట్టి ఆయన వెళ్ళిపోతే ఒక ప్రశ్న వేసుకుందాం మళ్ళీ ఏ లక్క లోకరీతిగా వచ్చేస్తావు నీకు రావాల్సిన కష్టాలు నీకు వచ్చేస్తాయి నీకు రావాల్సిన దుఃఖాలు నీకు వచ్చేస్తాయి అదే పరిశుద్ధత్మ దేవుడు నీలో ఉంటే కష్టాలు నష్టాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి ఆయన ఇస్తాడు కదా ఆయన దయచేయాలి అంటే పరిశుద్ధతకు వేరే మార్గం లేదు షార్ట్ కట్స్ లేవనమాట పరిశుద్ధతంగా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలి ఈ లోకంని నువ్వు ద్వేషించాలంటే లోకంని ద్వేషించాలి లోకాశలు శరీరాశలు నేత్రాశలు జీవపు డంబంలు మనకు అవసరం లేదని వాక్యం మనకు బోధిస్తుంది కదా దేవుడు చాలా మంచోడు కదా దేవుడు ప్రేమ అందరికి తెలుసు చాలా మంచోడు దేవుడు ఎందుకంటే నా పాపిని ప్రేమించిండు నాలాంటి వ్యక్తిని రక్షించిండు అని మనం గొప్పగా చెప్పుకుంటాం అలాగే దేవుడు మంచితనంని కూడా మనము కొన్నిసార్లు తక్కువ అంచనా వేస్తాం ఆయన చాలా మంచి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృపామయుడు అని చెప్పుకుంటూనే ఆ మంచితనంని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాం కదా ఆ మంచితనం అడ్వాంటేజ్ గా తీసుకున్నప్పుడు సహిస్తాడా మరి దేవుడు యాజకులు ఎందుకు కొనసాగించలేకపోయినరు మందిరంలో ఆయన మహిమ నింపబడినప్పుడు అంటే వాళ్ళు ఆ పరిశుద్ధిత లోని అరోజు. రోజు పరిశుద్ధతలోనికి నిలబడలేకపోయినా ఆయన పరిశుద్ధుడు వీళ్ళు పవిత్రం కానివారు అపవిత్రులను కూడా చెప్పలేం పవిత్రంగా లేరు ఆయన సేవకు వెళ్ళినారు కాబట్టి ఆ సన్నిధిలో నిలబడలేకపోయినారంట యాజకులు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఆయన మంచితనము ప్రేమనే కాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి అక్కడ నిలబడాలి అంటే పరిశుద్ధత తప్ప వేరే ఆస్కారమే లేదు మన పరిశుద్ధత దేవుని సన్నిధి భావం అనమాట కాబట్టి వెచ్చగా లేదా అస్పష్టమైన అనుభూతి కాదది మనకు పేతురు యషయ లేక యోహాను వీళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారంట దేవుని సన్నిధిలో బాధ పడ్డారట వాళ్ళు ఎందుకంటే ఆ సన్నిధిలో ఆ ప్రసన్నతలో నిలబడలేకపోయారట ఒక సెకండ్ ఎందుకంటే మేము పాపులమ్ము ప్రభువాన్ని గమనించుకున్నారు వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్వపరీక్ష చేసుకున్నారంట ఈ కార్యం జరిగించేటప్పుడు మనం పాత కాలపు పాత నిబంధనలోని ఒడంబడికలన్నిటిని కదా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యాజకులు బలి కూడా యాజకులు కూడా బలి ఇస్తున్నప్పుడు పాత ఓడింబక ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంట ఎన్నో విషయాలలో దేవునికి ప్రసన్నత చేయలేక చూడలేకపోతున్నారు కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి స్వల్పమైన అపవిత్రత అంటే నువ్వు పవి పవిత్రతలో సంపూర్ణత ఉండాలి కొంచెం ఉన్నా కూడా పరిశుద్ధాత్మ నీలో నివసించడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం కొన్ని కాంప్రమైజ్ అవుతుంటాం మనం కదా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతుంటాం ఏం కాదు ఈ ఒక్క విషయాలు దేవుడు నన్ను క్షమిస్తాడు లే అని మనల్ని మనం అనుకోవడం కదా దేవుడు క్షమించితేనే అనేది మనకు ఒక షూరిటీ రావాలి నిశ్చయత రావాలి దేవుడు క్షమించండి ఈ విషయంలో అని నీ ప్రార్థనలో ఆయన సన్నిధులు నువ్వు గోజాడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు ఆత్మచేత నింపబడుతున్నప్పుడు నీకు నీవే తెలుసుకుంటూ ఉంటావు ఇది పాపమని నేను చేశానని చెప్పి నీవు నిన్ను పసుగా నువ్వు చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడి ఆలయంలో ఒక ప్రత్యేక మార్గంలో నివసించాలని సొలమోన్ కోరుకున్నాడు కాబట్టే ఆయన ఆ ప్రార్థన చేసినప్పుడు గ్రహించిండ ఇది మూఢ నమ్మకాలతో కాదు జస్ట్ ఇమాజినేషన్తో జరగదనమాట వస్తాడులే దేవుడు నేను ప్రార్థనిస్తా దేవుడు వచ్చేస్తాడు మహిమలో నిండిపోతాడు మందిరం నిండిపోద్ది అని అనలేదు ఆయన ప్రార్థించిండు ప్రార్థించినప్పుడు అనేకమైన విషయాల కొరకు ఆయన విజ్ఞాపన కూడా చేసిండు అయినా విజ్ఞాపన చేసింది చాలా మంది కొరకు మాట ఎవరైతే ఆ మందిరం తట్టు చూస్తారో ఆ మందిరం వైపు చేతులు చాచి జోడించి ప్రార్థించినప్పుడు యుద్ధంకి వెళ్ళినా శత్రువులు వచ్చినా లేదా కటాకం వచ్చినా ఎనీ డేంజర్స్ వచ్చినా ఏలాంటి ఎలాంటి తెగుళ్ళు వచ్చినా అన్నిటికీ మార్గం ఒకటే మందిరం వైపు తిరిగి ప్రార్థించటం ఆ మందిరంలో ఆయన మహిమ ఉంది కాబట్టి ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ఆ మహిమ గల వాళ్ళు చూసిండ్రు ఆ ప్రార్థన యొక్క ఆదే అదేవిధంగా అనాథులను కోసం ప్రార్థించిండు ఆయన విదేశీయులు అన్యులు గురించి కూడా ప్రార్థించిండు అంటే నీ విజ్ఞాపనలో కొలమానం లేదనమాట మెజర్మెంట్ లేదు ఎవరెవరి కోసం చేయాలి అంటే వాళ్ళ కోసం నువ్వు చేసి తీరాలా ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి ఇద్దరు ముగ్గురు కోడి ఉన్నా చాలట కదా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా చాలు వారి మధ్యన ఆయన నివసిస్తాడు వారి మధ్యలో నివసిస్తున్న దేవుడు కాబట్టి ప్రార్థనలు ఆలకించువాడు అని పేరే ప్రార్థనలు ఆలకించు దేవుడు కాబట్టి ఈ కార్యాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు సులభను ఒక నిమిషం జ్ఞాపకం చేసుకుంటాం అనమాట ఎందుకంటే ఆ మందిరం కట్టినప్పుడు పశుదాత్మ నింపబడింది ఆ మందిరావరణం అంతా ఆయన మహిమతో కమ్మబడింది మేఘము ఆ విషయంలో రూఢి ఏంటంటే దేవుడి కార్యం దేవుడు వాగ్దానం చేసిండు నీ కుమారిని ద్వారా మందిరంను కట్టే అయితే సొలమోన తర్వాత ఒక మాట అంటాడు ఏంటది హస్తకృత్యాలలో ఆలయాలలో నేను నివసిస్తానాన నివసించి వాడు కాదు ఆయన ఎక్కడ నివసిస్తాడంటే మన హృదయాలలో ఈ లోకరీతిగా మన హృదయంలోనే ఆయన నివసిస్తాడు అందుకే నీకు నీకి ఏ పాటి మందిరం ప్రభా ఇది నేను కట్టింది మాములు మనుషుల చేత జ్ఞానం చేత కట్టబడిన ఈ మందిరం కానీ ఇది నీ యొక్క మహిమకు నీ యొక్క స్థాయికి సరిపోదు ఈ మహిమ ఇది చాలా చిన్నది చాలా స్వల్పమైనది ఈ ప్రభా ఆ మందిరంను కమ్ముకున్నాక కూడా నేను ఎంతటి వాడను ఈ మందిరం కట్టడానికని కానీ దేవుడు తెలుసు కదా అంత్యకాలంలో ఆయన గొప్ప మందిరంను కట్టుచున్నాడు ఆ మందిరంలో నీవు పరికరం నీ నీవు నేనే ఆ మందిరంలో ప్రపంచమంతా యూద దేశమంతా ఇజ్రాయేల్ అంతా మూడవ మందిరం మూడవ మందిరం అని కోట్టుకొని చేస్తున్నారు అది వారి విషయం అది కానీ వాక్యం చెప్తుంది ఏంటి నూతన నిబంధనలో అంత్యకాలంలో గొప్ప మందిరం కట్టబడుతున్నది ఆ మందిరమే క్రీస్తు వధువు సంఘము ఆ మందిరమే క్రీస్తు వధువ సంఘం మరి ఈ సంఘంలో మహిమ నింపబడాలి ఆ సంఘంలో నీవు ఉన్నాం కాబట్టి మహిమ నింపబడుతుందా మనం ప్రభుకు మహిమకరంగా జీవిస్తేనే కదా మహిమ మనలో నింబడుతుంది మహిమకరంగా జీవిస్తున్నామా ఎన్ని మన స్వప్రయోజనాలు ఆశిస్తున్నాం కదా మన సెల్ఫ్ డెసిషన్స్ అంటాం స్వార్థపూరితమైన మన డెసిషన్స్ ద్వారా దేవుడికి ఆయాసమే ఇస్తున్నాం తప్ప ఆయనని మహిమ ఎందుకంటే మన నాలుగు సరిపోవట్లేదు వర్ణించటానికి అసలు దేవుని జ్ఞానం అనుకుంటే దేవుని వర్ణిస్తాం కదా దేవుని యొక్క జ్ఞానం సారీ సారీ దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడ్డమా మనము నిశ్చయంగా నీకు ఒక ఉన్నతమైన గృహాన్ని నిర్మించాను అని చెప్తున్నాడు సోలమోన్ నిశ్చయముగా ఒక ఉన్నతమైన గృహము నిర్మించినను కాబట్టి శాశ్వతంగా నివసించడానికి ఒక స్థలం నిర్మించినను మేఘం వలన దేవుడు ఆలయంలో ఒక ప్రత్యేక మార్గంలో నివసించాడని అని చెప్తున్నాడు ఆయన దేవుడు అట్లా మేఘంలో ఒక ప్రత్యేక మార్గంలో రావటం పోవటం అంటూ ఉండదు కదా మేఘము కమ్ముకుంటే అన్ని దిక్కుల నుంచి వచ్చి కమ్ముకుంటది అది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపినప్పుడు నల్ల వైపుల నుంచి నిన్ను నింపుతాడు కాబట్టి నీలో ఒక ప్రశస్తమైన వెలుగు ప్రకాశిస్తుంది నువ్వు వెలుగుతున్నావా ప్రశ్నించుకోవాలి నువ్వు వెలుగుగా ఉన్నావా రెండవ క్వశ్చన్ నువ్వు వెలుగుతున్నావా నువ్వు వెలుగుగా ఉన్నావా నువ్వు వెలిగించగలవా ఇతరులను వెలిగించగలగాలి అయితే సొలమును ఇంత గొప్ప ప్రార్థన చేసి అనేకుల కొరకు ప్రార్థించి గొప్ప ఆరంభము మొదలుపెట్టిండి సేవలు సేవలో కదా గొప్ప ఆరంభం అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆశ్చర్యమేస్తుంది ఎంత మంది గ్రూప్స్ ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇంకా నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అదే ఎంత గొప్ప ప్రార్థన చేసిన వ్యక్తి ఒక ఒక భక్తుడైన సొలమోను దేవుడు వాగ్దానం చేసి నిలబెట్టుకున్న రాజు ఆయన కదా ఆయన యాజకుడు కాదు రాజు ఒక రాజుగా చాలా గొప్ప ప్రార్థన చేసిండు అయితే అయితే అక్కడ మనం ఒక మాట అనుకుంటే క్రమంగా క్రమక్రమంగా సొలమోను తాను మత భ్రష్టుడు అవుతూ విషయం తెలుసుకోకముందే అతడు దేవుని నుండి దూరమైపోయిడు నేను మత అవుతున్నాను దేవుడికి దేవుడిని ప్రక్కన పెడుతున్నాను దేవుడికి సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నాకు మొదటి ఇంపార్టెన్స్ వేరే విషయాలు అని గమనించుకునే లోపే దేవుడికి దూరం అయిపోయిండట చాలాసార్లు ఇది మన పరిస్థితి నేను దేవుడిలో ఉన్నాను పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ప్రవచిస్తున్నాను నాకు దర్శనములు నేను ప్రకటనలు చేస్తున్నాను కారులు జరిగిస్తున్నాను స్వస్థలు జరుగుతున్నాయి అన్నీ అనుకుంటున్నాం అయితే ఈ లోకరీతి విషయాలు కొన్ని మనలని ఆక్రమిస్తున్నాయి అవి మనం తెలుసుకోలేకపోతున్నాం క్రమక్రమంగా అంటే అది ఒక్కసారి జరగలేదు సొలమోన్ విషయంలో గొప్ప ప్రార్థన పరుడు గొప్ప వ్యక్తి గొప్ప జ్ఞాని కదా జ్ఞాని అయిన సొలమోను అంటాం సామెతలు చదువుతున్నప్పుడల్లా జ్ఞాని అయిన సొలమోను జ్ఞాని ఆ ప్రసంగి గ్రంథంని కూడా సొలమోనే రాసినట్టుగా కొన్ని బుక్స్ చెప్తూ ఉంటాయి జ్ఞాని అయిన సొలమోను న క్రమక్రమముగా తనలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు దూరం అవుతుందని లేట్గా తెలుసుకున్నాడు చాలా దూరం వెళ్ళిపోయింది ఆయన అప్పటికీ పరిశుద్ధాత్ముడు పిలిచిన పలకనంత దూరంలోకి వెళ్ళిపోయింది ఆయన పైకి కనిపించకుండానే దైవ మార్గమును దైవ దర్శకత్వం అంటాం దేవుడి యొక్క డైరెక్షన్ మరియు ఆశీర్వాదం కదా ఆయన బ్లెస్సింగ్స్ ని అతను అతి తక్కువగా విశ్వసించడం ప్రారంభించాడు అంటే దేవుని యొక్క గ్లోరీ ఆయన మహిమను కాబట్టి ఆయన యొక్క మార్గములను ద వేజ్ అంటాం దేవుని యొక్క మార్గములను తర్వాత దేవుని యొక్క డైరెక్షన్ చాలా మరియు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాద ఆయనకు ఎంత ఆశీర్వాదం ఇచ్చిండో కదా ఐశ్వర్యము లోకమంతటా సంపాదించిన వర్తకమంతా ఆయనదేనట ఎన్నో బిజినెస్లు చేసింది సౌలభం తర్వాత ట్యాక్స్లు కలెక్ట్ చేసుకున్నాడు ఆ డబ్బులు కూడా పెట్టుకోవడం నేర్చుకున్నాడు గుర్రములను రథములను సంపాదించుకోవడం మొదలుపెట్టిండు దేవుడు ఏమంటుడు గుర్రముల వైపు వాటి రథముల వైపు చూడకండి కదా చూడకండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన ఆజ్ఞ ఇచ్చినప్పుడు కప్ ఖచ్చితంగా పాటి చాలా పెంచ పెంచుకున్నాడు అంటే డబ్బు ఆశ పెరిగిపోయింది తన జ్ఞానమును తన యొక్క వివేకమును దేవుని వైపు నుండి లోకం వైపున ఒక చూపటం మొదలుపెట్టిండు అక్కడే ఆయన ఆత్మీయ పతనం మొదలైంది తన ఆత్మీయ పతనం మొదలైంది మతంలో నుంచి భ్రష్టు అయిపోయినమాట దేవుని యొక్క బలముని ఎరిగినవాడు మహిమని ఎరిగినవాడు ఆశ్చర్య కార్యములను చవి చూసిన వాడు మత విశ్వసించడము మానుకున్నాడు ఈ లోకరీతిగా విశ్వసించడం తన తాను విశ్వాసం కదా తన తాను విశ్వాసం తన బలము చాలా విశ్వాసం పొందిండట క్రమంగా దేవునికి విధేయత కూడా చూపించడం మాని వేసిండు దేవుడికి విధేయత చూపించడం మాని ఇది సాధ్యమా మనం ప్రశ్నించుకుంటే కథ లాగుంటది కదా దేవుడే నడిపించి దేవుడే జ్ఞానం ఇచ్చి దేవుడే వివేకం ఇచ్చి అన్నింటినీ వివేచించమని ఆయనని దీవిస్తే అట్లెట్లా జ్ఞానంను వదిలేసుకున్నాడు వేరే వైపుకు మరణించిండు వివేచన ఏమైపోయింది చాలా సార్ ఈ ప్రశ్న వస్తుంది నేను జ్ఞానంతో తో మాట్లాడుతున్నా అనుకుంటున్నాం కానీ కొన్నిసార్లు లోకరీతిగా మన జ్ఞానమును మనం ప్రదర్శిస్తున్నామేమో ప్రశ్నించుకోవాలి మనం ఎందుకంటే జ్ఞానము వివేకం ఇచ్చే ఆత్మ ఆయన జ్ఞాన వివేకములను సొలమోనికి ఇచ్చిన దేవుడు ఆయన కానీ ఇక్కడ ఆయన ఏమైపోయింది తన జ్ఞానమును లోక అంటే అజ్ఞాని అయిపోయిండు లోకరీతిగా అజ్ఞాని అయిపోయిండు దేవుని వాక్యం విషయంలో అజ్ఞానం ప్రదర్శించింది అవివేకుడు తర్వాత ఆయన ఏం చేసిండు దేవుడికి విధేయత క్రమంగా చూపించడం మానేసిండట ఇసు ప్రజలు ఒక విస్మయ కారణంగా అయ్యేలా చేశాడు అందరికీ ఆశ్చర్యమైంది ఈయననే నా సులమోను కదా కొన్నిసార్లు దేవుడు ప్రశ్నిస్తే ఈమెనే నా కళ్యాణి అంటే ఉంటది చాలా అసహ్యంగా ఉంటుంది కదా అది అవమానకరంగా ఉంటుంది మనకు దేవుడు నిన్ను కానీ నన్ను కానీ ఇదే ప్రశ్న వేస్తే ఇదేనా ఈమెనా అన్నప్పుడు ఎట్లుంటది ఒకప్పుడు ఎదిగిన వారు వెలిగింపబడిన వారు ఆత్మలో అభివృద్ధిని చూసిన వారు ఈరోజు దేవుడికి దూరం అయిపోయినప్పుడు క్రమం క్రమంగా అంటే అది ఒకసారి ఎప్పుడు జరగదట దేవుడు లేడ్చల్ అని బయటకు వచ్చేవాళ్ళు ఒకసారిగా అనరామాట క్రమక్రమంగా పరిస్థితులని సాతాను ఆ విధంగా చుట్టు చుట్టూ నీ చుట్టు అది బంధిస్తుంటదమాట లోకరీతిగా నీ యొక్క బంధకాలు పెరుగుతున్నప్పుడు దేవుడికి నువ్వు క్రమక్రమంగా దూరం అయిపోతావని జ్ఞాపకం చేసుకో శోధనలు నిన్ను పట్టిస్తున్నప్పుడు బంధిస్తున్నప్పుడు నువ్వు క్రమంగా దేవుని వద్దనే ఉండాలి కానీ నువ్వు పడిపోవటానికి వీలు లేదు కాబట్టి ఆయన ఏం చేసిందంట ప్రతి ఒక విస్మయం ఆశ్చర్యం అట ఈయనను చూస్తే ఈయననేనా సొలమోన్ రాజు జ్ఞాని కదా శేపదేశపురాణి ఆయన జ్ఞానం విని ఎక్కడో దూరం నుంచి వచ్చిందంట ఆమె దేశపు బహుమానులు తీసుకొని వచ్చి నీ దగ్గర నుంచి బహుమానులు తీసుకొని ఆయన జ్ఞానమును విశ్వవ్యాప్తంగా ప్రకటించిన వ్యక్తి ఆమె రేపు ఒక దినమున ఆమె వచ్చి సాక్ష్యం చెప్తుంది దేవుడు క్షేపదేశపురాణి వచ్చి నీ విషయంగా సాక్ష్యం చెప్తాను ఎక్కడుంటావు నువ్వు ఎక్కడుంటావు సొలమౌన్ ప్లేసినప్పుడు మనల్ని పెట్టుకుందాం ఎక్కడుంటాం శేపదేశ ప్రాణి లాంటి వారు కూడా వచ్చి మమ్మల్ని సాక్ష్యం నిలబెడుతుంటారు ఈడేనా ఈమెనా అప్పుడున్నా ఈమెనా అని ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఎక్కడ నిలబడతాము మన స్థానం ఎక్కడుంది ఎక్కడుంది కదా ప్రలోభాలు పెట్టే సంఘటనలకు లోబడిపోయినా సొలమోను కదా ప్రలోభాలు పెట్టే సంఘటనలకు లోనైందట లోబడిపోయిండట తన విజయానికి మరియు అతనికి తన గౌరవానికి స్థానానికి తన యొక్క శ్రేయస్సుకు కారణమైన మూలాలనే మర్చిపోయిండ తన విజయానికి తన గౌరవానికి తన స్థానం తన స్టేటస్ ఇటన్నిటికీ తన యొక్క శ్రేయస్సుకు కారణమైన మూలం ఏంటంటే దేవుడు ఆయన మేఘం మహిమలో కమ్ముకున్నాడు కాబట్టి గొప్ప మందిరంను కట్టించగలిగిండు కానీ మర్చిపోయింది ఈ రోజున ఆ మూలాలనే మర్చిపోయింది అంటారు ఈరోజు మనము మన పరిస్థితి ఏంటి ఆ యొక్క మూలాలని నువ్వు బిగినింగ్ డే రోజు రక్షణ పొందినప్పుడు ఎట్లా ఉన్నావు నీ మొదటి ప్రేమ ఎలా ఉంది నీ మూలాలను గుర్తుంచుకున్నావా క్రమక్రమంగా పడిపోతున్నావా నీ మూలం ఏంటి ఏ విషయంలో నువ్వు ఫస్ట్ ఆ పాయింట్ ఆ డేట్ గుర్తున్నాయా నీకు ఏ విషయం పైన నువ్వు రక్షించబడ్డావు దేవుడి వాక్యము ఎప్పుడు నిన్ను సంధించింది పరిశుధాత్మ దేవుడు నేను ఎప్పుడు కమ్ముకున్నాడు పరశుదాత్మ పరిశుద్ధాత్మ కార్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఒక మాట మనం గ్రహించాలి ఇక్కడ ఏంటంటే అందరూ యాజకులు కారు అందరూ సువార్థికులు కారు అందరూ స్వస్థపరచువారు కాదు మందిర పనిలో అందరూ ఒక్కొక్క భాగము అందరూ ఒకటే చేస్తాం మరి మిగతా భాగాలు ఏం మిగతా కార్యం ఏం జరగాలి ఎవరు చేయాలి అంటే అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేవుడు నిన్ను ఏ పిలుపు పిలిచిండో ఆ పిలుపు గుర్తుందా దేని విషయంలో నిన్ను నిన్ను పిలిచిండు యాజకుడిగా పిలిచిండా సువార్థికుడిగా పిలిచిండా కదా అందరము మనం వాక్య అయితే యాజక సమూహము రాజులము యాజక సమూహమే అంటే ప్రతి ఒక్కరికి వాక్యంని పంచి వాక్యం ద్వారా ఆత్మలను సంపాదించే బాధ్యత ఉంది కానీ వాటితో పాటు ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒకటి తలాంతు అని తెలుసు కదా నీకు ఎన్ని తలాంతులు ఉన్నాయో దాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు దాన్ని ఎట్లా వాడుకుంటున్నావు దేవుడికి ఇవన్నీ నువ్వు జవాబు చెప్పాలి ఎందుకంటే కట్టడానికి వస్తున్నాడు కదా ప్రతి వాణి తీసుకొని త్వరలో రానయ్యున్న దేవుడు ప్రతి వానికి వాణి వాణి క్రియలు చొప్పున నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకు నువ్వు చేసే ప్రతి కార్యంకి ఒక లెవెల్ ఉంది ఒక ప్రైస్ ఉంది ఒక ధారా ఉంది దానికి ఆ ధర ఆ ప్రైస్ అన్ని దేవుడే నిర్ణయిస్తాడు మనం కాదు మనుషులం మనము ఒక వ్యక్తిని విమర్శించలేము కదా ఒక వ్యక్తిని విమర్శించలేము ఒక వ్యక్తిలో తప్పులని మనం వెతకలేము దేవుడు ఏమంటుడు ఆ స్త్రీ తోటి ఒక్కరు కూడా నీ మీద రాయి వేయలేదా ఒక్కరు కూడా వేయలేదా కదా ఆ క్వశ్చన్ మనం వేసుకుంటే మనం ఏమనైనా విమర్శిస్తున్నామా ఎవరి మీద రాయి వేస్తున్నాం అంటే రాయి వేసే వాడిలో ఏ పాపము ఉండకూడదు అతి ఉండాలి ఏసుప్రభు కూడా అతి పరిశుద్ధుడే కదా మరి ఆయన రాయి వేయలేదు ఆయన రాళ్ళు వేయటానికి రాలేదు ఆయన పాపులని క్షమించి రక్షించడానికి వచ్చినాడు ఆయన కార్యం రాళ్ళు వేసే కార్యక్రమము ఏసుప్రభుది కాదు కదా అందుకే మనుషులందరినీ హెచ్చరించిండు నువ్వు ఒక వ్యక్తిని విమర్శిస్తున్నప్పుడు జాగ్రత్త కదా ఆ వ్యక్తి పైన నువ్వు ముందు నేను నువ్వు నీ కంట్లోని నలుసు నీ కంట్లో దూలమే ఉంది ఎదుటి వాడి కంట్లో నలుసు మాత్రమే ఉంది నీ కంట్లో ఒక దూలమే ఉందట కాబట్టి ఈశ్వలమోన్ ఏం చేస్తున్నాడు క్రమక్రమంగా ఆత్మీయ జీవితంలో చచ్చుబడిపోయిండట భ్రష్టత్వంలోనికి రా వచ్చేసి నువ్వు వెనుకంటే తన మూలాలని మర్చిపోయిండు తన మూలాలని మర్చిపోయిండు ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తా కదా జ్ఞాని అయిన సొలమోను గొప్ప వివేచన కలిగిన రాజు ఎన్నో తీర్పులు గొప్ప గొప్ప శూర కార్యము చేసిన వాడు కానీ మత భ్రష్టు లాస్ట్కి ఏ విధంగా అయిపోయింది జీవితము ప్రలోభాలని ఆయనను ప్రభావితం చేసినాయి మనకు కూడా ఈరోజు ఎన్నో ప్రలోభాలు ఎన్నో అందమైనవి ఆసక్తికరమైనవి కదా కన్నులకు ఇంపైనవి అవ్వకు చూపించినట్టుగానే చూపిస్తోంది సైతాన్ ఈరోజు చాలా అందమైనవి ఇటు కనిపిస్తున్నాయి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నావు నువ్వు వాటిని మిగతా దేశాలన్నింటిలో అధికారము ఘనత కోరుకున్నాడు ఇప్పుడు సొలమోను ఆల్రెడీ దేవుడు ధన ఘనతలు జ్ఞానము వివేకం ఇచ్చినాడు కానీ అవి వద్దట ఇప్పుడు ఏం కావాలి మిగతా దేశాలన్నిటిలోని అధికారము ఘనత ఇవి కావాలనే ఒక గొప్ప వాంఛ గ్రేట్ డిజైర్ అంటాం ఏ డీప్ డిజైర్ ఒక గొప్ప వాంఛ కలిగిందంట దేవుని మహిమ కోసం అప్పటి ఉపయోగించిన తన పరలోకపు వరాలను స్వార్థ ప్రయోజనాల కోసము వక్రీకరించడానికి దారితీసింది అంటే దాని అర్థం ఏంటి నీ యొక్క టాలెంట్స్ నీ యొక్క వరములు ఒక్క ద్రువ పట్టడానికి ఎంతో ఎంతో టైం పట్టదట తాతాను ఆ విధంగా జల్లడీస్ పట్టుకుంటుంది ఎవరిని విశ్వసించిన ఆత్మలో నింపబడిన వ్యక్తులనే అటాక్ చేస్తుంది ఎందుకంటే అన్యులు ఆల్రెడీ దాని వలలో ఉన్నారు దాని చెరలో ఉన్నారు వాళ్ళు మనం ప్రార్థన చేస్తున్నదే ఆ చెర నుంచి విముక్తి పొందాలని వాళ్ళ నందని విడిపించాలని మనం ప్రార్థిస్తున్నాం కానీ ఇదేం చేస్తుంది సైతాను ఆ చెరలోనికి నడిపించటానికి దాని కుయుక్తులని మన ఉపయోగిస్తుంది నువ్వు కుయుక్తులను గుర్తించగలవా ఆ కుయుక్తులను గుర్తించగల ఇది సైతాన్ కారం కాదులే అని నీకు నువ్వు సమర్థించుకుంటే సరిపోదు దేవుడు అనాలి ఎందుకంటే మిగతా అన్ని దేశాల్లోకి ఘనత కావాలంటే ఇప్పుడు సోలమోహన్ రాజ్కి చాలా గొప్ప డిజైర్ కలిగింది దేవుని మహిమ కోసం అప్పటి వరకు ఉపయోగించిన ప్రతి వరమును స్వార్థ ఉపయోగం స్వప్రయోజనం కోసము ఆయన ఉపయోగించుకున్నాడట అందుకే ఆయన బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత కదా ప్రపంచం ముందు తన తాను మహిమపరచుకోవటానికి అతను తన గౌరవాన్ని సమగ్రతను విక్రయించాడు తన గౌరవాన్ని సమర్థతను కదా మనం కూడా చాలాసార్లు ఇదే అనుకుంటుంటాం నేను చాలా గ్రేట్ అందరిలోకి నేను వాడికంటే పర్వ కదా ఫస్ట్ మన కంపారిజన్ ఎవరితో మన పక్కోడితోటి ఆడుగుంది ఆడేం చెప్తాడు వాడికంటే నేనే గ్రేట్ అంటాం కదా కానీ ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఒక విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడతాడు ఏ వ్యక్తిని నువ్వు తృణీకరించడానికి వీలు లేదు పరిశుధాత్మ కార్యం జరిగితే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయలేదు అంటే ఆ వ్యక్తి సంభాషణ వేరేగా ఉంటది మనం తొందరగా గుర్తించగలము కాబట్టి చర్చెస్లలో ఏం జరుగుతుంది ఇవాళ ఏ వాక్యం చెప్తున్నా ఆ పాసర గారు ఇదివరకు చెప్పిండే కదా అంటాం కదా చాలా సార్లు విసుకొస్తుంది సంఘస్తు ఆయన గుడ్ ఫ్రైడే సెవెన్ మెసేజెస్ కదా కదా దేవుడు శిల్వ పైన ఏడు మాటలు పలికింది కానీ ప్రయాణంలో చాలా మాట్లాడింది ఆయన సిలువ పైన ఏడు మాక్యాలనే చిలుక పలుకుల్లాగా దాన్నే ఇవిరి తీపి తీపి తీపి తీపి సంవత్సరాలు తరబడి రెండు వేల సంవత్సరం ఉన్నారు సంఘం స్థాపించబడినప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు కదా ప్రొటెస్టనిజం క్యాథలిక్ కానీ ఇవన్నీ ఏడు మాటలే కదా ఏడు మాటలు శిలువ మీద కాబట్టి అంటాడు కానీ శిలువను మోస్తూ మాట్లాడిన మాటలు తక్కువ అంచనా వేస్తామా అది ప్రతి ఒక్కటి ఒక ఆణి కదా దేవుడు మాట్లాడిన ప్రతి పలుకులో ఒక విశేషమైన జ్ఞానం ఉంది అది మనం గుర్తించాలా వాటిని మనం ధ్యానించాలా వాటి పైన మనము మెసేజెస్ మాట్లాడాలా ఎందుకంటే ఆయన కార్యంలో అంత ఈజీగా వివరించడానికి సాధ్యం కాదు అన్లెస్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తే తప్ప కాబట్టి మనకి ఇక్కడ సొలమోని ఏం గమనిస్తున్నామంటే తన ప్రపంచం ముందు తనని తాను మహిమ పరచుకోవడానికి మొదలుపెట్టిండు ఎప్పుడైతే దేవుడి మహిమ గురించి పక్కన పెట్టి పక్క ద్రోవకి వెళ్ళిపోయిండో తన సొంత మహిమ కోసం కార్యంలో మొదలుపెట్టినైనా అందుకే తనను తాను అమ్మేసుకున్నాడంట మార్కెట్ లో సొలమోను అంటే వడ్డీ వ్యాపారి సొలమోను అంటే బిజినెస్ మ్యాన్ సొలమోను అంటే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నవాడు వెయ్యి మంది భార్యలు ఉపపర్నులు అంటే మాట కదా దేవుడు బహుభార్య తత్వమును నిషేధం అన్నాడు ఆజ్ఞ ఖచ్చితం కానీ ఆ మాట ఏమైపోయింది ఎందుకైనా భ్రష్టత్వంలోనికి మారిపోయిండు కదా విస్తారమైన భూములు వాణిజ్యము కదా ఎంతో బిజినెస్ సంపాదించిండ అపారమైన ఆదాయములు కదా ట్యాక్సెస్ వసూలు చేసిండంట మనం అంతా గమనిస్తుంటే ఆ రాజుల గ్రంథంలో చాలా ఆశ్చర్యం ఈ విధమైన అహంకారము దాన్ని మనం వేరే ఒక మాటలు చెప్పాలంటే ఒక రకమైన అహంకారము అతిశయము వచ్చేసింది ఒక వ్యక్తి దేవుని మందిరమనే కట్టిన వ్యక్తి ఈ విధంగా పడిపోతున్నాడు అంటే నువ్వు నేను ఎంత మనం ఏ పాటి వారము మనము పరిశుద్ధాత్మలో నడిపించబడుతూ అను నిత్యము ఆయన ప్రజెన్స్ ని మనం ఫీల్ అవ్వాలి అనునిత్యము ఒక్క సెకండ్ పరభ పక్కన ఉండు నేను నేను నా వీలు లేదు కదా అందులో ఆ విధంగా ఆయన అహంకారంను తన గొప్ప డిజైర్స్ తన వాంచలు ఈ కోరికలన్నిటినీ విస్తరింప చేసుకున్నాడు దాంతో ఏమైపోయింది అసంతృప్తి పెరిగిపోయింది నీకున్న దాంట్లో సంతృప్తి పడమంటున్నాడు దేవుడు కానీ ఈయన ఏం జరిగిందంట అసంతృప్తి అంటే ఎంత సంపాదిస్తున్న తనివి తీరటం లేదట అసంతృప్తి పెరిగిపోయింది దాంతో ఆయనకు వెంట వెంటనే వచ్చిన రెండు దుర్గుణాలు ఏంటట క్రూరత్వం క్రూరత్వం కదా ఎంత భయంకరమైన క్యారెక్టర్ ఇది లాస్ట్కి క్రూరత్వం అతని పాలన యొక్క ప్రారంభం కాలంలో అయితే మనస్సాక్షితో కదా బిగినింగ్ లో ఉన్నాడు చాలా గొప్ప ఆలోచనలు మనసాక్షితో మన సాక్షితో ఆలోచనాత్మకంగా ప్రజలతో అతను చేసిన వ్యవహారాలు ఇప్పుడు లేవు ఆలోచించి చాలా జాగ్రత్తగా మన సాక్షితో ప్రార్థనలు చేసిన వాడు పరిపాలించిన వాడు ఇప్పుడు లేవు అంటే మన కోల్పోయిండు కదా మన కోల్పోయిండు చాలా మనకు ఈ కాన్షియస్నెస్ అనేది పోతుంది చాలా ఎందుకు మన సాక్షిని కోల్పోయినాము అంటే మన ఆలోచన పక్కదారి పట్టినట్టే కాదు చాలా జాగ్రత్తగా మనము ఈయన విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా అంతటి వ్యక్తిని ఎంతైనా కనికరించినో ప్రేమించిన కానీ నేను చాలా అల్పురాలని కదా నన్ను కనికరించు అలాంటి భ్రష్టత్వం నన్ను పోనివ్వకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాయింట్ ఏంటి అలాంటి భ్రష్టత్వం మనం పోకూడదు తెలివైన కదా అత్యంత దయగల పాలకుల స్థాయి నుంచి ఆయన నిరంకుశత్వం ఒక డిక్టేటర్ లాగా మారిపోయిండట తొలమోను ఇంత భయంకరంగా చూస్తున్నప్పుడు మన అది మనకు మాదిరి కదా ఆయన ఒక మోడల్ మనకు ఆ విధంగా జరగకూడదు అని చెప్పి మనకి ఈ వాక్యం బోధిస్తుంది అలా జరగకూడదు ఎందుకంటే ఆయన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదు అంతవరకు భ్రష్టత్వంలోకి సాగిపోయినప్పుడు ఆయన కడమ స్థితి చాలా ఘోరంగా కదా చాలా ఘోరంగా ఉండే కానీ ఇలాంటి వ్యక్తులను కూడా దేవుడు అప్పుడప్పుడు మేల్కొలుపు కదా అవేకనింగ్ కాల్ అంటాం నువ్వు పడిపోతున్నప్పుడు నువ్వు జారిపోతున్నప్పుడు నువ్వు భ్రష్టత్వంలో మునిగిపోతున్నప్పుడు కొన్ని హెచ్చరికలు దేవుడు ఇస్తుంటాడు అవి నువ్వు గుర్తించాలి నువ్వు జారిపోయినావు నువ్వు జారిపోతున్నావు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే నిన్ను విడిచిపెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించిండు నువ్వు ఆయనని ఎరగక ముందే ఎరిగిండు నేను తన హస్తంలో చెక్కున్నాడు నువ్వు జారిపోతుంటే మరి ఎంత బాధకుంటుంది ఆయనకి కదా నువ్వు జారిపోకుండా చూసుకుంటున్నావా ఆయన నీ జీవితంలో శూన్యతను నా జీవితంలో శూన్యం ఉంది ప్రభ నేను జారిపోతున్నాను అనుకున్నప్పుడు వెంటనే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే సోలమోను కూడా నేర్చుకున్నాడంట తర్వాత ప్రభ జారిపోయినా పడిపోయినా నీచ స్థితిలోనికి నన్ను నేను పడేసుకున్నా ఇది నా సొంత ప్రయత్నంతో జరిగింది నేను తప్పిపోయినా అని ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన లాస్ట్లో మనకు ఒక మాటలో జ్ఞాపకం చేశారన్నమాట ఏంటది నాకు ఇక ఏమాత్రం ఆనందం లేదు నాకు ఇక ఏ మాత్రము శాంతి లేదు ఎందుకంటే నా భవిష్యత్తు నిరాశతో చీకటిలో ఉంది అంటాడన్నమాట సోలం మనం మీరు గ్రంథం చదువుతుంటే నాకు ఇక ఆశ లేదు నాకు ఇక జీవితమే లేదు నా జీవితం పాడైపోయింది పడిపోయినా నా మందిరం కూలిపోయింది కదా నా మందిరము కూలిపోయింది నాకు మనశ్శాంతి లేదు ప్రభాని తన భవిష్యత్తు గురించి నిరాశతో చీకట్లో ఉన్నానని ఒప్పుకుంటున్నాడు అయితే దేవుడు విడిచి పెడతాడా లేదు కదా మందలింపుల సందేశంల ద్వారా తీవ్రమైన తీర్పుల ద్వారా కూడా అతను తన గమనం యొక్క ప్రాపాన్ని గ్రహించడానికి రాజుని ప్రేరేపించడానికి ప్రయత్నించాడు తన రక్షణ సంరక్షణను తొలగించి విరోధులు రాజ్యాన్ని సేకరించడానికి మరియు బలహీన పరచడానికి అనుమతించాడు కష్టాలు వస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు ఎందుకు అంటాం కదా ఎందుకు నాకే కష్టం ఎందుకు నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అంటే ఎక్కడో మనం తప్పిపోయినాం ఏదో విషయంలో మనలో లోపం ఉంది కదా వాక్య బోధనలో మనం ప్రయత్నం చేస్తున్నాం ఏంటి నేర్చుకోవటానికి వాక్యం అందుకే ధ్యానిస్తుండాల ఆ జ్ఞానం దేవుడు దయచేస్తాడ అతిక్రమించేస్తాయి వచ్చేస్తాయి కదా కొన్ని వేధించడానికి మరి కొన్ని బలహీన పరచటానికి వస్తాయని చెప్పి మనం గమనించాలి కొన్ని వేధించటానికి మనం ఇవన్నీ ఆ మొదటి రాజులు పదకొండవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఆరు ఇవన్నీ చూస్తాం అక్కడ సొలమను ఒప్పుకుంటున్నాడు నాకు మనశ్శాంతి లేదు నా జీవితం శూన్యమైపోయింది నేను ఇప్పుడిప్పుడే నా తప్పులు తెలుసుకొని నా తప్పులను నేర్చుకుంటున్నాను నేను నే నీ యొక్క గొప్ప కార్యంలో నేర్చుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆనందం లేదు మనశ్శాంతి లేదు మనం ప్రశ్నించుకుందాం మనకు మనశ్శాంతి ఆనందం ఎందుకు పోతుంది ఏ విషయంలో కోల్పోతున్నాం ఎవరి వల్ల మనము కదా కొన్నిసార్లు కుటుంబంలో కొన్నిసార్లు ఇరుగు కొన్నిసార్లు స్నేహితులు కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనిలో మన మన కొలీగ్స్ అంటాం కదా మన రిలేటివ్స్ అంటాం ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా కదా ఆ అవ్వను ప్రేరేపించడానికి సాతాను కదా సైతాను సాతాను ద్వారా అట్లా ప్రతి ఒక్కరికి ఒక సాతాను సైతాను లేదా కొత్త పాము రూపంలో ఒకరిని ప్రలోభ వస్తున్నప్పుడు గమనించాల కదా అని ఆజ్ఞానికి ఏంటి మీరు కాయండి ఈ శరీరమును మీరు కాపాడుకోవాలా ఇది దేవుడికి సమర్పించిన పరిశుద్ధ ఆలయం అని మర్చిపోవద్దు కాబట్టి నువ్వు ఆ తిరిగి తప్పు తెలుసుకున్నప్పుడు ప్రభువు విడిచిపెట్టకుండా కొన్ని కదా కొన్ని విరోధల లేదా కొన్ని వేదింపులు కొన్ని బలహీనతల ద్వారా అవి అనుమతించి ఆయనను సరి అంటే అల్టిమేట్లీ పడిపోకుండా పడిపోయింది ఆయన భ్రష్టత్వం జారిపోయి వెయ్యి మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు కదా దేవుడి ఆజ్ఞని భయంకరంగా అతిక్రమించి కదా ఒక ఆదాముకు ఒక అవ్వనే ఒక అవ్వకు ఒక ఆదామే ఉండాలి ఇది లోక రీతిగానే కాకుండా ఆధ్యాత్మిక రీతిగా కూడా ఒక సంఘానికి ఒకటే దేవుడు ఒక దేవుడికి ఒకటే సంఘం ఉంటుంది రకరకాల సంఘాలు ఉండవు పరిశుధాత్మ సంఘము వధువు సంఘం ఒకటే సంఘము నువ్వు ఏ డినామినేషన్ చర్చ్ నుంచి వచ్చినా సరే కదా ఎన్ని రకాల చర్చెస్ నుంచి బయ వచ్చినా కూడా వాక్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఒక సంఘముగా ఒక దేవాలయంగా కట్టబడినప్పుడు ఒకటే దేవాలయము వధువు సంఘం ఒకటే దేవాలయం అదే వధువు సంఘం ఆ వధువు సంఘం పైన ఆయన ఆత్మ కమ్మును మరి మీద ఆత్మ మేఘములే కమ్మినప్పుడు ఆమె గర్భంను ధరించింది అదేవిధంగా సంఘము మీదికి ఆత్మ కమ్మును ఇది మొదలు ఎప్పుడైందంట అపోస్తుల కార్యంలో జరిగింది సంఘం వాళ్ళు మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు కదా మేడగది అనుభవం అంటాం ఆ పంత కోస్తు దినమున్న డే ఆఫ్టర్ రిజరక్షన్ అంటాం కదా దేవుడు పరలోకానికి వెళ్ళిన యాభై దినమున పెంతు పెంట అంటే ఫైవ్ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీయత్ డే ఆత్మ వచ్చింది అందరినీ ఆవరించింది అందరూ భాషలతో మాట్లాడినారు వరములను పొందుకున్నారు గొప్ప సేవ జరిగింది కదా అది ఆయన నడిపింపు లేకపోతే జరగదు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా సేవకు సేవ చేయాలనుకున్నప్పుడు ఆ సమర్పణ నీలో ఉండాలి నీలో తగ్గింపు స్వభావం ఖచ్చితంగా ఉండాలి అహంకారము ఏం జరిగిందంట సొలమోనుని భ్రష్టత్వంలోనికి మార్చేసింది సోలమోనుని భ్రష్టత్వంలోనికి మార్చేసింది దాంతో ఆమె ఆయన ఏమైపోయిండు పడిపోయిండు భయంకరమైన నీచ స్థితికి వెళ్ళిపోయింది ఆయన మహిమ కోసం ప్రార్థించినప్పుడు మహిమ కమ్ముకుంది అంటే దేవుడు ఎంత గొప్పగా ప్రార్థన ఆలకించిండు ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు అని నీకు అనిపిస్తే ప్రశ్నించుకోవాలా కదా నువ్వు ప్రశ్నించుకోవాలా ఎందుకు ఎందుకు విషయమై నన్ను నన్ను దేవుడు నన్ను నా ప్రార్థన తృఢీకరించిండు కొన్నిసార్లు నువ్వు గొప్ప ప్రేయర్ చేస్తున్నప్పుడు కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించం అంటున్నాడు విరిగి నలిగిన హృదయం ఆకలితో ఉపవాసం వండి ఆకలేస్తుంటే ఆకలితో ఏడుపుకు ప్రార్థించడం కాదు అట్లా కాదు అప్పుడు నువ్వు కడుపున్న ప్రార్థించు కానీ మన వీధి మలుపులలో వీధి మలుపులలో నిలబడి ప్రార్థించడం కాదు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా నా దేవుడు ప్రార్థన ఆలకిస్తున్న నువ్వు వాడు కదా అన విరోధులను రాజ్యాన్ని వేధించడానికి బలహీనపరచడానికి అనుమతించండు అంటే మరి మన జీవితంలో అనుమతించడా మనం చేసే తప్పులకు మన మనలోని లోపాలకు కొన్ని శిక్షలు కొన్ని ఆ ఏమంటారు దాన్ని ఆ బలహీనతలు మనల్ని అనుమతిస్తాడు దేవుడు కొన్ని రోగాలు వస్తున్నాయి అంటే అది అనుమతించండి ఎందుకంటే ఎక్కడో మనం తప్పిపోయినాం ఏ విషయంలో తప్పిపోయినామా మనం సరి చేసుకోవాలా అందుకే ప్రతి దినము పరిశుద్ధాత్మలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఈ దినము నేను ఏం తప్పు చేసిన ఈ దినము నేను ఏం తప్పు చేసిన ఎందుకంటే సులమోను ఏం చేసి అంటే మనం ఆ విషయంలో ఎలా ఉన్నాం అతిశయించే విషయాలు ఏమున్నాయి మనలో కదా ఏ విషయంలో నువ్వు అతిశయిస్తున్నావు మనం ఎందులో ఏమీ లేము కదా నిమిత్త మాత్రలో వట్టి చేతులతో వచ్చినాము ఎంత సంపాదించినా ఎంత చదువు జ్ఞానం ఉన్నా తిరిగి వట్టి చేతులతోనే వెళ్ళిపోతాము ఈ అందమైన శరీరంను కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం అందమైన శరీరం కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కానీ నీ ఆత్మ అందంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి పశుద్ధతతో వెళ్ళాలి దేవుడి కార్యం చేయాలంటే ఒక నిమిషం మనం పరీక్షించుకోవాలి మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఆ మాటలకు మనం విలువనివ్వాలి చెవి ఒగ్గాలి కాబే మనం ఏం చేసినా దేవుడి కార్యములు మనలో కనిపించాలి అంటున్నాడు ఆయన మనలో కనిపించాలి ఈ మహిమ మందిరముని కట్టించి మందిరమును మందిరంలో ప్రతిష్ఠించిన ప్రతి ప్రవచనమును కదా ప్రతి ప్రవచనమును ప్రార్థన అని అసలు భూత భవిష్యత్ కాలంలో సంబంధించినటువంటి ప్రార్థన చేసిండు ఆయన మందిరం కట్టించినప్పుడు దేవుని మందిరం అంటే ఆత్మ పూర్ణుడై ప్రార్థించింది కదా ఆత్మ ఎందుకు అంటే నాకు జ్ఞానము వివేకమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచనను అడిగిండు ఆయన కాబట్టి దేవుడు సంపూర్తిగా జ్ఞానమును దయచేసిండు కానీ ఆ వివేకమును కోల్పోయిండు ఆ కోల్పోయిండు కోల్పోయిండు కన్నా వాటిని పక్క దారిలోకి ప్యారలల్ రోడ్కి వెళ్ళిపోయింది ఆయన బైపాస్ రోడ్ అంటాం కదా అట్లా ఆయన అంటే దేవుని మందిరపు రోడ్ నుంచి పక్కకి వెళ్ళిపోయిండు ఆయన కాబట్టి భ్రష్టత్వంకి అప్పగించేసింది కానీ విడిచిపెడతాడా లేదు ఆయనను జ్ఞాపకం చేసుకోండి ఆయన యొక్క ప్రణాళికలను మనం జ్ఞాపకం చేసుకోవాలంట ఎందుకంటే ఆయన మందసమును మందిరంలో ప్రతిష్ఠించిండు అంత గొప్ప వ్యక్తి అయినా మందసము అంటే దాంట్లో మనకు చిగురించిన అహను అహరోనుకర్ర తర్వాత మనకు పది ఆజ్ఞల పలకలు ఉంటాయి మందసము ఆజ్ఞలు ఆ చిగురించిన ఆ యొక్క మనస్తత్వము ఉందా ను ప్రతిష్ఠిస్తున్నావా నీ మందిరంలో జ్ఞాపకం చేసుకో మందిరంలో ప్రవచనాత్మక ప్రార్థన అది ఒక ప్రాఫెసీ అంటాం ఒక రాజుకు ప్రాఫెసీ ఇచ్చిండు దేవుడు అందుకే ఆ ప్రేయర్ అంత విలువ ప్రార్థన మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఎనిమిదవ అధ్యాయంలో మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయంలో ఒక మంచి ప్రవచన రీతిగా ప్రార్థించిండు తర్వాత ఆయన ఇంకేం చేసిండు భూత భవిష్యత్తు వర్తమాన కాల తగినట్లుగా దేవుని మహిమ మందిరమును నింపునట్లుగా ప్రార్థన చేశాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న దేవాన్ని మనం అంటున్నాం కదా అదే చెప్తుండ ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు తగినట్లుగా దేవుడి మహిమ దేవుడి మహిమ మందిరమును నింపునట్లుగా అంటే భూత భవిష్యత్ కాలాలతో పాటు ఇప్పుడు వర్తమాన కాలం కదా మనము వర్తమాన కాలంలో భవిష్యత్తులో కూడా పరిశుద్ధాత్ముడి నడుపుంపు నింపుదల అది మనకు జరగాలంటే ఆ ప్రార్థన ప్రయోజనకరంగా ప్రవచనం అనమాట అది ప్రయోజనకరమైన ఒక ప్రవచనము ఎందుకంటే మందిరం నింపునట్టు ప్రార్థన చేశాడు తర్వాత మోస ద్వారా చేయబడిన శుభ వాగ్దానములలో ఒకటి కూడా తప్పిపోకుండా ఇస్రాయేలీలో సమాజమంతటిని దీవించాను కదా సమాజమంతటిని దీవించాను మనం ఇది మొదటి రోజులు ఎనిమిదో జమో యాభై ఆరో వచనం చూస్తాం ఈ ప్రార్థన నేటికి కూడా ఫలిస్తోంది తులమ చేసిన రోజు ప్రార్థన ఈ రోజు కూడా పనిచేస్తున్నది ఎందుకంటే నిన్న నేడు నిరంతరం దేవుడు కాబట్టి భూత భవిష్యత్తు వర్తమాన కాలకు సంబంధించిన ప్రార్థన అది అదే ప్రార్థన మనం చేస్తున్నాం ఈరోజు కదా ప్రభా నిన్న నేడు నువ్వు ఏకరీతిగానే ఉన్నావు యుగ యుగములకు ఏకరీతిగానే ఉండు వాడవు మందిర నిర్మాణము ప్రభా నేను ఆశిస్తున్నాను ఈ యొక్క మందిరంలో నువ్వు మహిమపరచబడాలి నువ్వు మహిమపరచబడి నీలోని లోటు పాటలను దేవుడు సరిచేయాలా దేవుని మందిరం మనమే కాబట్టి మేఘము వలె ఆత్మ కమ్ముకున్నప్పుడు దేవుని ప్రత్యక్షతలు మనం చూస్తాము ఆయన మేలులని మనము అనుభవిస్తాం లేదా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న మనము శరీరానుసారమైన క్రియలను జరిగించుటకు ఆలోచిస్తాం అనమాట ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ పరివర్తన జరగాలి నిలో పరివర్తన జరగాలి నువ్వు దిగజారిపోతున్నావో గమనించుకోవాలి ఇది ఒకరు చూపించొద్దు మనల్ని వేలు పెట్టి మనము ఆత్మ చేసుకోవాలి సొలమోను లాగా నుంచి శత్రువులు దాడి చేస్తున్నారా సొలమోను చేసినట్టుగా మనకి కూడా శత్రువులు అంటే సమస్యలు నలు దాడి చేస్తున్నాయి కదా అవి చేస్తున్నప్పుడు మేలుక దేనికోసము ప్రభు అనుమతించిందా లేదా ఇది కూడా మనం వివేచించాల్సిన అవసరం ఉంది అది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే జరుగుతుంది లేకుంటే అన్నిటికీ దేవుని బ్లేమ్ చేయడం నేర్చుకుంటాం దేవుని బ్లేమ్ చేయడం నేర్చుకుంటాం నువ్వు ఎంత గొప్ప దేవుడు సరే మరీ ఇంత క్రూరమా ప్రభ నమి దయలేదా అని నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది అన్ని మేనుడు అనుభవించిన నీవు నిష్ఠూరత ఎట్లా నిందారోపణ చేస్తుంటాం దేవుడిని నిందాస్తుతి అంటాం కదా నిందిస్తున్నాం శుద్ధించుకుంటున్నా నిందిస్తున్నాం కాకపోతే ఈ శత్రులు దాడి చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి ప్రార్థించాలి మనం ఎందుకంటే అతిశయం ద్వారా ఆత్మ క్షీణతనే ఉంటది కానీ ఆత్మ బలపడదు అతిశయించడం ద్వారా నీ ఆత్మ క్షీణిస్తుంది అది బాధపడుతుందనమాట పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిపై అలాగే ఒక సమూహంపై కుమ్మరించబడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో దేవుడి కార్యములు చాలా గొప్పవి అవి ఆశ్చర్యకరమైనవి అవి చాలా చాలా బలమైన కార్యములు అవి అవి చేసుకున్నప్పుడు నీలో ఉత్సాహము బలము కదా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నీలో దేవుడు పౌలు తన ఆత్మ ద్వారా ప్రత్యేక ప్రేరేపణ ఇచ్చినప్పుడు అతని ఉపదేశము తప్పు లేనిదిగా చేసిండు అందుకే ప్రార్థిస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న సహవాసం కూడా ఆత్మలో నింపబడింది ఆత్మలో నింపబడింది ప్రతి ఒక్కరిని అంటే పశుధాత్మ షేర్ అవుతుంది ఒక వ్యక్తి మోష మీదకి వచ్చినప్పుడు అక్కడున్న ఇస్రైలి మంది వచ్చింది ఒక డెబ్బై మందిని సెపరేట్ చేయమన్నప్పుడు డెబ్బై మంది పైన పశుధాత్మలు కుంభరించబడ్డాడు మోసతో పాటు ఆ డెబ్బై మంది ప్రవచించిండ్రంట ఒక సెకండ్ నింపబడినప్పుడు డెబ్బై మంది ప్రవచించారు దాంట్లో లాస్ట్కి ఇద్దరే మిగులుతారంట ప్రవచనాలు చెప్పుకుంటూ దేవుడు కార్యాలని ఆశ్చర్యకారాన్ని చూసినప్పుడు ఏ విధంగా ఇస్రాయిల్ అయితే కఠినం మనసును చేసుకుంటాం మనం ఆ విధంగా ఉండకూడదు ఈరోజు కార్యంలోని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన కార్యం నీలో జరిగిస్తున్నాడు అనేది ఊహించకవదు అది నిజంగా చేస్తున్నాడైనా అందుకే చాలా మనలోని బలహీనతను జ్ఞాపకం చేసుకుందాం కరువులో క్షామంలో రోగంలో తెగుళ్ళలో మనం మనం పరీక్షించుకొని విమోచించే ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఆ ఆత్మ పైన ఆధారపడదాము మన సొంత బలమును పక్కన పడేద్దాం దేవుడి కారలు ఎందుకంటే చాలా మంది వాక్యం వింటారు అరగంటలో మాయమైపోద్దమాట వాడు మానసులోంచి ఎందుకంటే దుష్టుడు ఎత్తుకుపోయిండు కదా దుష్టుడు ఎత్తుకుపోయిండంటే వాడికి చోటు ఇచ్చినామని అర్థం ఎందుకు ఎత్తుకుపోయిండు ఇన్నిసార్లు రిపీటెడ్ గా చెప్తున్నప్పుడు కూడా దేవుడు వాక్యంని మనం ఎందుకు నిరర్థకం చేస్తున్నాము ఎందుకు ఇన్నిసార్లు దేవుడు హెచ్చరించాల్సి వస్తుంది ఐగుప్తి నుంచి బయటకు తెచ్చినప్పుడు కూడా దేవుడు ఎన్ని మార్లు వారికి జ్ఞాపకం చేసిండు కదా మోషర్ ఆయన ఆజ్ఞలు ఆయన నిబంధనలు ఆయన ఆజ్ఞలను నిబంధనలను ఆయన చేసిన గొప్ప కారణం వివరించి వివరించి డబుల్ టైమ్ త్రిబుల్ కదా ఫోర్ ఫైవ్ టెన్ టైమ్స్ ఎన్ని సార్లు వివరించిన ఆ మనసు అప్పటి వరకే ఉత్సాహము ఆ తర్వాత చచ్చిపోతుంది కారణం ఏంటంటే మనము అలుగుతామంట దేవుడి పైన కదా ఇది కొంచెం వినటానికి నవ్వులాటగా ఉంటారు కానీ చాలా సార్లు అనుకుంటుంటామట దేవుడి పైన నేను మాట్లాడ నేను నీతో మాట్లాడా బాబా ఈరోజు నేను నేను నీతో ప్రేర్ చేయా నేను వాక్యం తర్వా కదా నేను మళ్ళా క్రిస్మస్ మళ్ళా న్యూ ఇయర్ దాకా చేయ లేదా ఆ కార్యం జరిగిన తర్వాత నేను నీతో మాట్లాడతా అలక నేవుడిపోయిన అలకన ఆయన ఎవరు మనం ఎవరం కదా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన ఆయన యొద్ నువ్వు అలక ఉండకూడదు నేరారోపణ చేస్తున్నావు నిందలు చేస్తున్నావు నీవు సొంతంగా గర్వంతో కదా దేవునే కాదు సేవకులను కూడా విమర్శిస్తున్నావు సేవకుల దగ్గర కూడా నువ్వు అలక చూపిస్తున్నావు నాకు ఇంపార్టెన్స్ లేదు కదా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అంటే అండ్ వాళ్ళకు ఒక స్పెషల్ స్ట్రాటస్ ఇవ్వాలన్నమాట ప్రతి ఒక్కరం నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అలుగుతాం నిరారోపణ చేస్తాం కదా నిందలు గర్వము ఇవన్నీ ఏంటంట ఈ లోకరీత్యగా సాతానం మనకు నేర్పించే ధన ఆజ్ఞలు అన్నమాట ఆజ్ఞలు ఇవన్నీ సైతాన నిబంధనలు తక్కువ వేయటం ప్రతి విమర్శిస్తూ అలాగే గర్వంతో ప్రవర్తించటం కుళ్ళు మనస్తత్వం ఇవన్నీ పశుతాత్మ దేవుడు ఉంటే రావు కదా కుళ్ళు మనస్తత్వం మనలో ఉందా జ్ఞాపకం చేసుకుందాం కలహ ప్రభావం కలహప్రియులమా స్తంఠాలు పెట్టి తమాషా చేస్తున్నామా ఆ బ్రదర్ కి ఈ బ్రదర్ కి ఈ సిస్టర్ కదా ఇవన్నీ కూడా సైతాన్ కార్యాలే పశేవుడికి ఆలయమైన మన శరీరంలో ఈ దుష్టకారులు జరగటం చాలా శోచనీయం కదా మనం గమనించుకుందాం ఇవి మనలో లేవు అని మనకు తెలుసు కానీ పూర్వపాటున ఇవి మనలోకి వస్తే కదా బాధ్యతా రాహిత్యం బాధ్యతలను మర్చిపోటం దేవుడికి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అవలంబించాల పాటించాలా బాధ్యత రాహిత్యం అనేది క్షమించరాని నేరం కదా మనకు అవకాశవాదులు కొందరు ఏమంటారు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటారు ఎప్పుడెప్పుడు వీని కాలు లాగి కింద పడేద్దామా కదా వీని పది మందిలో బ్రష్టుండ్ గా మార్చేయాల చిత్రీకరించాల చెడ్డోడు అని ఒక ముద్ర వేయించాల ఆరంభూరత్వం కదా బిగినింగ్ లో చాలా ఉజ్జీవంగా ఉజ్వలంగా భయంకరమైన ప్రేమ దేవుడు అంటే కానీ ఒక ఫేజ్ ఫేజ్ వన్ అయినాక ఫేజ్ టూ అనమాట స్టెప్ డౌన్ కదా ఫేజ్ టూలో ఆరంభం మాత్రమే చూర కార్యాలు కొన్నిసార్లు మనకు సమన్వయ లోపం జరుగుతుంది కదా సమన్వయ లోపం జరుగుతుంది కాబట్టి మనం ఏం గమనించాలా అన్నిట్లో మనము మన పాత్ర ఎంతవరకు అంతవరకు చేస్తే చాలు అవతలి వ్యక్తి కార్యక్రమంలో కూడా మనం కాలు పెట్టకూడదు కదా వారి కార్యాలలో దేవుడు అక్కడ ఉన్నాడు అక్కడ నడిపిస్తున్నాడు కాబట్టి మనం చూస్తూ సహాయం చేయాలి కానీ మనము ఆ సమన్వయంలో లోపం నువ్వు చూపించకూడదు క్షమించలేకపోతున్నాం లాస్ట్ కార్యం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను కమ్ముకుంటే మేఘము వలె నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే అది ఎవరి బలహీనత కదా అంటే మన సొంత తలంపులతో అనమాట ప్రతి ఒక్కరిని అప్పుడే నువ్వు ప్రతి ప్రేమించగలవు కదా అసహనం అసహనం ఓపిక లేకపోవటం చాలా చాలా క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ లో మనం ఇదే గమనిస్తాం వెంట వెంటనే వెంట వెంటనే ఇట్లా ప్రార్థన చేస్తే చిటికలు అయిపోలా ప్రభు చిటికలు అని చెప్పి దేవంతో ఛాలెంజీలు చేస్తూ ఉంటాం అసహనం ఒక వ్యక్తి ఎదుగుతున్నా కూడా అసహనమే ఒక వ్యక్తి ఎదుగుతున్నా కూడా ఓర్వలేని తనం కాబట్టి ఈ అసూయ ఈ అసహనము ఈ ఓర్వలేని తనం తోటి మనకేమవుతుందంట చాలా సార్లు మనము ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా ఓర్పు లేకపోవటము అసహనము ప్రేమించలేకపోవటము క్షమించకపోవడంతో అవతల వ్యక్తికి ఏం డ్యామేజ్ జరగట్లేదు కానీ మనకే చాలా చాలా డ్యామేజ్ అది మన ఆత్మలో మనకు ఎంత భయంకరమైన డ్యామేజ్ జరుగుతోంది అనేది మనం గమనించుకోవాలా ఎందుకంటే మనము పడిపోతున్నాము అవతల వ్యక్తి నిలబెట్టబోయి మనం పడిపోతున్నాము మళ్ళీ మనం నిలబడాలి అంటే చాలా కష్టం కదా పరిశుధర్మ దుఃఖం పరుస్తున్నాం కదా ప్రశ్నించుకుందాం ఈ రోజు మనం కదా అందుకే సొంత బలం పైన మనం ఆధారపడకుండా ఆత్మదేవుడి పైన ఆధారపడడానికి నేర్చుకుందాం ఆత్మదేవుడి పైన ఆధారపడటానికి నేర్చుకుందాం ఈ వాక్యంను దేవుడి దీవించింది చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయ్య పరిశుద్ధుడా మహాగణుడా పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రభ ఎన్నో తండ్రి నా తండ్రి ఎన్నో విషయాలను మాకు నేర్పుతున్నాం అయినా చదివే కొద్దీ ప్రభ అనంతమునైనా అది ఇంకా ఎంతో చదవాల్సింది ఉంది అని ప్రభ అని యొక్క వాక్యం మాకు సెలవిస్తుంది దేవ ఏసే ప్రతి ఒక్క బిడ్డ నతండి ఆత్మకార్యం జరుగుతుటకు ప్రభ తండ్రి వారి జీవితంలో వ్యక్తిగతంగా కూడానైనా నిన్ను ప్రభ చూచుటకు ప్రభ సాంగా పరంగా నతండి ప్రభ వారి చేయటకు నేర్పించండి ప్రభ మీరు మాదిరిగా చూపించండి సొలమౌనుని మా ముందు నిలబెట్టినావు దేవ ప్రభ అలాంటి ప్రార్థన మేము చేసినాం కానీ ప్రభ ఈ రోజు మేము చేయలేకపోతున్నాము ప్రభ అందరినీ మాకు సహాయం చేయండి ఆత్మకారులు మనం జరిగించమని అంధకార మంత్ర చీకటి శక్తులను ఏసు శక్తి గలనామంలో లయపరుస్తున్నాం ప్రభని యొక్క గొప్ప కార్యను ప్రభ ముద్రించండి నాయన మా హృదయంలో స్థిరపరచమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానము పరిషదాత్మ నడిపింపు మనకి అందరికీ కేవీపీఎం గ్రూపులను ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ ఈ ఆరాధనలో ఇంకా ఎంతమంది అయితే పాల్గొన కుటుంబకులందరికీ రంపచోడ ఉన్న తిమోతి బ్రదర్ ఆ కుటుంబీకులందరికీ ఆయనకు అందరికీ కుటుంబానికి ఆదరణ సమాధానం స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగును కాక తీస్తున్నాము ఆ మెయిన్ సిస్టర్ సిస్టర్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఒక ప్రేయర్ అంటాము తిమోతి బ్రదర్ అని రంపచోడలో పరిచర్ చేస్తారు అతనికి ఈ ఉదయం మార్నింగ్ ఆయన ఎక్కడ పరిచయం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది కాలు బోన్ కొంచెం విరిగినట్టు అది రిపోర్ట్స్ లో చెప్తున్నారు దేవుడు ఆయన ముట్టి స్వస్థ పరచాలా ఆ ఎముకల్ని తిరిగి బతుక్కోవాలా దేవుడు స్వస్థ పచ్చాలా ఆయన పరిచయం నిలబెట్టాల కుటుంబం చాలా దుఃఖంలో ఉన్నారు వరకొరకు అందరం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాను అందరూ ప్రార్థనలు పెట్టండి సార్ ప్రతి ఒక్కరము మనం వ్యక్తిగత ప్రార్థనలో తిమోతి ప్రతి ఒక్కరు తిమోతి బ్రదలు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించాలని అందరినీ కోరుతున్నాను